లోపలికి వెళ్ళి అదే గడప అనే రాయి ఉందో అదే రాయితో నిర్మాణమై ఉన్నటువంటి మూల విరాట్కి సాగిల పడి నమస్కారం చేస్తాయి చూడండి ఏమంటే ఇక్కడ రాయే అక్కడా రాయే కదా అంటే చాలా తేడా ఉందిరా బాబు ఇది వికారిత్వం చెందింది అది వికారిత్వం లేనిది ఇది సాకారం అది నిరాకారమై ఇది ఎందుకు పనికి రానటువంటి రాయి అది అన్నింటికీ పనికొచ్చే రాయి ఇది తొక్కటానికే పనికొచ్చే రాయి అది మొకటానికే పనికొచ్చే రాయి చూడండి రాళ్లలో కూడా మనకి తేడాలు ఉన్నాయి ఒకటి తొక్కటానికే పనికి వస్తుంది ఒకటి మొక్కటానికే పనికి వస్తుంది చూడండి ఇలాగే మానవ జీవితం కూడా తొక్కటానికి పనికి వస్తుందా మొకటానికి పనికి వస్తుందా విషయాలనేటటువంటి కర్మచక్రంలో కనుక గిరగిరా తిరిగిపోయేటప్పుడు అప్పుడు తొక్కడానికే మనకు వస్తుంది అప్పుడు తొక్కే రాయి తొక్కబడే రాయి మనం విషయాల చేత కొట్టబడే రాయి అందరూ కూడా మన మీద నుంచి ప్రయాణం చేయడానికి ఉపయోగపడేటటువంటి రాయి జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట ఇలా నిర్గుణం నిష్క్రియం నిత్యం నిరంజనం నిర్వికల్పం అన్నటువంటి నిర్ణయానికి జాగ్రత్తగా బ్రహ్మానుసంధానం ద్వారా ఎదిగి ఆయమాత్మ బ్రహ్మం అనేటటువంటి సాయుధ్య ముక్తిని నిర్ణయం పొందాలి అటువంటి సాయుధ్య ముక్తి ద్వారా నేను నేనైన నేను ద్వారా నీవు కైవల్యానికి అధికారిత్వాన్ని పొందుతావు కేవలాత్మ నిర్ణయాన్ని పొందుతావు చదవాలి నిరాకారుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి లక్షణాత్మకమే నా స్వరూపం కాబట్టి నేను నిరాకారుడు ఇప్పుడు ఏం చెప్పాడు మీకు గడప దగ్గరున్న రాయికి ఆకారం లోపల మూల విరాట్టుకి వెంకటేశ్వర స్వామికి ఆకారం రెండు రాళ్లే భౌతికంగా చూస్తే మాంస నేత్రాలతో చూస్తే చిన్మయ నేత్రంతో చూసాడు ఇప్పుడు చైతన్యమనే నేత్రంతో చూశాడు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అనంత విశ్వవ్యాపకమై ఉన్నటువంటి జ్యోతిర్మండల స్వరూపంగా స్వామివారు కనపడ్డారు ఏ నేత్రానికి కనపడ్డారు చిన్మయ నేత్రానికి కనపడ్డారు జ్ఞానచక్షు కనపడ్డారు అంతేగాని మాంస నేత్రానికి రాయిగానే కనపడ్డాడు భౌతికంగా వెళ్ళి చూశాడు అనుకోండి ఇక్కడ రాయే అక్కడ రాయే ఆ చుట్టూత ప్రాకారం కూడా రాయే గోపురం కూడా రాయే మరి ఏమిటి తేడా ఉందండి ఊరికే మీరు అంటానికే తప్ప అది రాయే ఇది రాయే అన్నాడు అనుకోండి ఇప్పుడు వాడేమన్నా పొందగలిగాడా వాడేమన్నా నిర్ణయం అవ్వగలిగాడా అవ్వలేదు కదా ఇంకా మళ్ళా వాడు తిరపతి అవసరం లే ఎందుకని అక్కడికి ఎందుకు మీకు ఉదాహరణ చెప్తుంది ఒకరు మన చారోధాం హిమాలయాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చూసి మహానుభావులు వాళ్ళు హిమాలయాలలో అమర్నాథ్ చారోధాము వైష్ణోదేవి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి క్షేత్రాలను మహర్షులు స్థాపించారు వారి వారి తపఫలా అవన్నీ కూడా ఏంటంటే ఋషి ప్రోక్తమైనటువంటి ప్రతిష్టలు అంటే ప్రతిష్టలు రకరకాలు ఉంటాయి స్వయంభూ ప్రతిష్ట ఋషి ప్రతిష్ట కల్పోక్త ప్రతిష్ట ఇలా రకరకాలైన ప్రతిష్టలు ఉంటాయి స్థిరలింగాలు ఉంటాయి చరలింగాలు ఉంటాయి ఇవన్నీ స్థిరలింగాలు పర్వతాలన్నీ స్థిరలింగాలు ఇది గుర్తుపెట్టుకోండి పర్వతాలన్నీ కూడా స్థిరలింగాలు భూమి మీద ఏ పర్వతాలైనా సరే అవన్నీ స్థిరలింగాలు అన్ని పర్వతాలు శివలింగాలే ప్రత్యేకంగా శివలింగం అవసరంలా ఆ పర్వతమే శివలింగం కాబట్టి జాగ్రత్తగా అలా చూడగలిగినటువంటి ఆ శక్తి రూపంగా చూడగలిగినటువంటి వాడికి మాత్రమే అది తెలుస్తుంది పదార్థ రూపంగా చూస్తే లడ్డూ ప్రసాదంలాగా కనపడదు లడ్డు లడ్డుగానే కనబడుతుంది ప్రసాద రూపంతో ఎప్పుడు కనపడింది అంటే ను చెన్మయ నేత్రంతో చూసినప్పుడు మాత్రమే జ్ఞానచక్షువుతో చూసినప్పుడు మాత్రమే ప్రసాద బుద్ధి కలుగుతుంది లేకపోతే తెలియదు అప్పుడు జీవితం ప్రసాదంగా మారిపోతుంది జీవనమంతా ప్రసాదంగా మారిపోతుంది ఇది వచ్చే పరిణామం ఈ పరిణామం కోసం క్షేత్రానికి వెళుతున్నాడు అసలు క్షేత్ర దర్శనానికి ఎందుకు వెళుతున్నాడు జీవితం అంతా ఈశ్వర ప్రసాదం ఉన్నదంతా ఈశ్వరీయము అనేటటువంటి నిర్ణయానికి వెళుతున్నాడు ఏమండి క్షేత్ర దర్శనానికి వెళితే హార్ట్ అటాక్ వచ్చిందండి ఇప్పుడు నాకు దేవుడు మేలు చేసినట్ట చెడు మేలే చేశాడు ఎలా మేలు చేశాడంటే కనీసం అలాంటి సమస్య ఉందని నీకు తెలియని తెలీదు హార్ట్లో ఉన్నటువంటి వాలుగులు మూసుకుపోయినాయని ఈ ప్రపంచంలో ఎవరు స్వయంగా తెలుసుకో చాల ఏం చేశాడు ఆయన ఆ గిరి ప్రదక్షిణం చేద్దామని ప్రయత్నం చేశాడు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే మధ్యలోనే పడిపోయాడు పడిపోయాడు వెంటనే వన్ నాట్ ఎయిట్ ఎక్కించారు టకటక హాస్పిటల్కి పుట్టికెళ్ళారు టకటకా చెక్ చేశారు టకటకా స్టెంట్ వేసారు లేదో బైపాస్ చేశారు ఏమండి ఇది నీకు ఉపయుక్తమైందా కాలేదా ఈశ్వరానుగ్రహమేనా కాదా ఈశ్వరానుగ్రహమే ఏ నిద్రలోనూ అది వచ్చి ఉంటే సరాసరి కైలాసానికి వెళ్ళేవాడివి ఇప్పుడేమైంది ఆ గిరి ప్రదక్షిణం చేద్దామనే ప్రయత్నం వలన ఆ కర్మ